ండి రామారావు గారు కూర్చోండి మీ ఇల్లు చాలా బాగున్నదండి అద్దె ఎంత అద్దె ఇల్లు కాదండి సొంత ఇల్లే అందుకే ఇంత బాగున్నది శారదా ఎలరా చూడు వేరెవరు రామారావు గారు కదూ నమస్కారం అండి ఇంట్లో అందరూ బాగున్నారా ఆ మీ పాప ఎది గదిలో ఉన్నది పాపా ఇలా ముందు బిస్కెట్లు తీసుకోండి ఏం పాపా నీ పేరేమిటి మామయ్య గారికి నీ పేరు చెప్పు లతా నువ్వు మంచి పాపవి ఇక్కడికి రా ఈ చాక్లెట్ తీసుకో నా దగ్గర కూర్చో వెళ్ళమ్మా మామయ్య గారి దగ్గరికి వెళ్ళు లతా ఈ బొమ్మ చూడు బాగున్నదా చాలా బాగున్నది ఎవరికి నీకే తీసుకో ఈ బిస్కెట్ కూడా నీకే తిను నాకు బిస్కెట్ వద్దు బొమ్మ కావాలి బిస్కెట్ మీరే తినండి నీకు బిస్కెట్ ఎందుకొద్దు నాకు ఇప్పుడు ఆకలి లేదు అందుకు లిజన్ అండ్ రిపీట్ స్టార్ట్ రండి రామారావు గారు రండి రామారావు గారు కూర్చోండి కూర్చోండి మీ ఇల్లు చాలా బాగున్నదండి మీ ఇల్లు చాలా బాగున్నదండి అద్దె ఎంత అద్దె ఎంత అద్దీ ఇల్లు కాదండి అద్దే ఇల్లు కాదండి సొంత ఇల్లే సొంత ఇల్లే అందుకే ఇంత బాగున్నది అందుకే ఇంత బాగున్నది ఇలారా చూడు ఓ శారదా ఇవరో అండి నమస్కారం అండి ఇంట్లో అందరు బాగున్నారా ఇంట్లో అందరూ బాగున్నారా మీ పాప గదిలో ఉన్నది ఇలా ఇలా రా రా శర్దా వారి కాఫీ శారదా వారి కాఫీ ఇవ్వు ముందే బిస్కెట్లు తీసుకోండి మావయ్య గారికి నీ పేరు చెప్పు మామయ్య గారికి నీ పేరు చెప్పు లతా నువ్వు మంచి పాపవి నువ్వు మంచి పాపవి ఇక్కడికి రా ఇక్కడికి రా ఈ చాక్లెట్ తీసుకో ఈ చాక్లెట్ తీసుకో నా దగ్గర కూర్చో నా దగ్గర కూర్చో వెళ్ళమ్మా వెళ్ళమ్మా మావయ్య గారి దగ్గరికి వెళ్ళు మావయ్య గారి దగ్గరికి వెళ్ళు లతా ఈ బొమ్మ చూడు లతా ఈ బొమ్మ చూడు బాగున్నదా బాగున్నదా చాలా బాగున్నది చాలా బాగున్నది ఇది ఎవరికి ఇది ఎవరికి నీకే నీకే తీసుకో తీసుకో ఇదిగో ఈ బిస్కెట్ కూడా నీకే ఇదిగో ఈ బిస్కెట్ కూడా నీకే తిను తిను బిస్కెట్ వద్దు నాకు బిస్కెట్ అద్దు బొమ్మ కావాలి బిస్కెట్ మీరే తినండి బిస్కెట్ మీరే తినండి నీకు బిస్కెట్ ఎందుకు వద్దు నీకు బిస్కెట్ ఎందుకొద్దు ఆకల్ లేదు నాకు ఇప్పుడు ఆకలి లేదు అందుకు అందుకు డ్రిల్స్ బిల్డప్ డ్రిల్ స్టార్ట్ చెప్పు पेर नी नी पेर, की। की नी पेर रा, दग्गर की। दग्गर की रा बल्ला బల్ల ఈ బల దగ్గరికి రాళ్ళ దగ్గరికి రా కూర్చోండి ఇక్కడ ఇక్కడ కూర్చోండి మీరు మీరు ఇక్కడ కూర్చోండి రండి దగ్గరికి రండి కొంచెం కొంచెం దగ్గరికి రండి తిను నీకే తిను బిస్కెట్ నీకే తిన ఈ బిస్కెట్ నీకే తిన ఇదిగో ఇదిగో ఈ బిస్కెట్ నీకే తిను ఎవరో వీరు వీరు ఎవరో చూడు చూడు వీరు ఎవరో శారదా శారదా చూడు వీరు ఎవరో సబ్స్టిల్ ఇక్కడ కూర్చోండి అక్కడ అక్కడ కూర్చోండి నా పక్కన నా పక్కన కూర్చోండి రవి దగ్గర రవి దగ్గర కూర్చోండి ఆ కుర్చీలో ఆ కుర్చీలో కూర్చోండి ఈ బిస్కెట్ తినండి చూడు ఈ బిస్కెట్ చూడండి తీసుకో ఈ బిస్కెట్ తీసుకోండి ఇవ్వు ఈ బిస్కెట్ ఇవ్వండి ఇంటర్లాక్డ్ సబ్స్టిట్యూషన్ రెల్ నువ్వు చెప్పు మీరు రవికి మీ పేరు చెప్పండి మీరు మీ పేరు చెప్పండి మీరు రఘుకు మీ నాన్నగారి పేరు చెప్పండి గోపీ నువ్వు నాకు నీ పేరు చెప్పు శర్మగారు శర్మగారు మీరు నాకు మీ పేరు చెప్పండి శారద భర్త పేరు శర్మగారు మీరు నాకు శారద భర్త పేరు చెప్పండి అతను శర్మగారు మీరు అతనికి శారద భర్త పేరు చెప్పండి సరళా సరళా నువ్వు అతనికి శారద భర్త పేరు చెప్పు మీ తమ్ముడి పేరు సరళ నువ్వు అతనికి మీ పేరు చెప్పు నేను సరళా నువ్వు నాకు మీ తమ్ముడి పేరు చెప్పు నువ్వు నా పుస్తకం తీసుకో చూడు నువ్వు నా పుస్తకం చూడు మీరు నా పుస్తకం చూడండి మీరు నా బొమ్మ చూడండి నువ్వు ఇడ్లీ తిను మీరు మీరు ఇడ్లీ తినండి పూరీలు మీరు పూరీలు తినండి చూడు మీరు పూరీలు చూడండి నువ్వు నువ్వు పూరీలు చూడు తీసుకో నువ్వు పూరీలు తీసుకో మీరు మీరు పూరీలు తీసుకోండి ఇవ్వు మీరు పూరీలు ఇవ్వండి నువ్వు నువ్వు మంచినీళ్లు ఇవ్వు నువ్వు ఈవేళ కాఫీ తీసుకో మీరు మీరు ఇవ్వల కాఫీ తీసుకోండి రేపు మీరు రేపు కాఫీ తీసుకోండి మీరు రేపు పుస్తకం తీసుకోండి ఇవ్వు మీరు రేపు పుస్తకం ఇవ్వండి నువ్వు నువ్వు రేపు పుస్తకం ఇవ్వు బిస్కెట్టు నువ్వు రేపు బిస్కెట్టు ఇవ్వు మీరు మీరు రేపు బిస్కెట్టు ఇవ్వండి తిను మీరు రేపు బిస్కెట్టు తినండి నువ్వు నువ్వు రేపు బిస్కెట్టు తిను పెసరట్టు నువ్వు రేపు పెసరట్టు తిను చూడు నువ్వు రేపు పెసరట్టు చూడు రెస్పాన్స్ డ్రిల్ రవి పుస్తకం ఎక్కడున్నది శర్మ చూడు రవి పుస్తకం ఎక్కడున్నదో అతని గడియారం శర్మ చూడు అతని గడియారం ఎక్కడున్నదో మన ఇంట్లో ఎవరున్నారు ఇంట్లో ఎవరున్నారు రవి ఎక్కడున్నాడు శర్మ చూడు రవి ఎక్కడున్నాడు రవి చూడు వీరు మామయ్య గారు మామయ్య గారు కదు కమలా చూడు ఈ పుస్తకం ఎవరిదో రవిది ఓ ఈ పుస్తకం రవిది కదూ సరళా చూడు ఈ ఇల్లు ఎంత బాగున్నదో మీది ఓ ఈ ఇల్లు మీది కదూ గోపి చూడు ఆ పుస్తకం ఏమిటో తెలుగు ఓ ఆ పుస్తకం తెలుగు పుస్తకం కదూ చూడండి ఈ గడియారం ఎంత బాగున్నదో కొత్త ఇది కొత్త గడియారం కదూ అందుకే అంత బాగున్నది చూడండి ఈ ఇల్లు ఎంత బాగున్నదో సొంత ఇది సొంత ఇల్లు కదూ అందుకే అంత బాగున్నది చూడండి ఈ సంచి ఎంత బాగున్నదో రవి సంచి ఇది రవి సంచి కదూ అందుకే అంత బాగున్నది చూడండి ఈ పువ్వు ఎంత బాగున్నదో గులాబీ పువ్వు కదూ అందుకే అంత బాగున్నది నువ్వు రేపు మా ఇంటికి రా మీరు రేపు మా ఇంటికి రాండి నువ్వు ఇప్పుడు ఇడ్లీ తిను మీరు ఇప్పుడు ఇడ్లీ తినండి నువ్వు పది గంటలకు ఈ గదికి రాండి నీ పేరు చెప్పు రవికి మీ పేరు చెప్పండి నువ్వు నా పుస్తకం తీసుకో మీరు నా పుస్తకం తీసుకోండి లత గారు మీరు ఈ పుస్తకం చూడండి లత నువ్వు ఈ పుస్తకం చూడు సరళగారు మీరు ఈ గదిలో కూర్చోండి సరళ నువ్వు ఈ గదిలో కూర్చో శ్యామల గారు మీరు ఐదు గంటలకు ఈ బస్సులో మీ ఇంటికి వెళ్ళండి శ్యామలా నువ్వు ఐదు గంటలకు ఈ బస్సులో మీ ఇంటికి వెళ్ళు శర్మగారు నాకు మీ కొత్త సంచి ఇవ్వండి శర్మ నాకు నీ కొత్త సంచి ఇవ్వు